కవీనాముపమ్రవస్తమేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత శుభం వన్నోతిభిశేత సాదన శ్రీమహాగణాధిపతాశివసా పర్యవ్యమాన్ అస్మాచార్యపర్యే గురు పరంపరా ం భద్రే భద్రం పశ్యేమక్షజ్రా స్థిరైరంగైస్తుమద్హిత స్వస్తి నో బుద్ధశ్రవాస్థిరూషా విశ్వేగాస్తి నష్టాక్షో అదిష్టమే స్వస్తి నోహస్పచర్ ధాతూ ఓ శాంతి శాంతి శాంతి హీ మనం మో శ్లోకం చెప్పాలి పద్ద అయిపోయింది ఓసారి అందాము ేతో ఫత్ సిద్ధి ఫల పూర్వనిష్పన్నరపేక్ష ఈ కారణము కార్యము అనే విధంగా ఆలోచించ అదొక ఆలోచనా విధానం అక్కడ వాస్తవంగా కారణాలు కార్యాలు అలాగే ఉండవు మనం అలా మాట్లాడడానికి అటువంటి శబ్ద ప్రయోగానికి అటువంటి భావనకి మనం అలవాటు పడి ఉంటాం వాస్తవంగా అలాంటివే ఉండవు ఎందుకంటే మిథ్యావస్థు ఏదైతే ఉంటుందో ఏదైతే కేవలము వాచారంభణ మాత్రమే ఉంటుందో దానికి కారణమేముంటుంది శశ విషానానికి కారణమేముంటుంది కనుక ఈ కారణకార్యభావం ఉన్నది ఈ జగత్తంతా సత్యము నేను పరిచ్ఛిన్నమైనటువంటి జీవుడను అనే ఒక బేస్ ఒక ఫౌండేషన్ అలాంటిది వేసుకుని ఆ ఫౌండేషన్ మీద కూర్చుని కారణకార్యభావాల్ని చర్చించుకుంటూ కూర్చుంటారు జనం ఆ ఫౌండేషనే తప్పు ఆ ఫౌండేషన్లోనే వాస్తవం లేనప్పుడు ఈ కారణకార్యభావం ఏమున్న మాత్రది అదొక దృష్టి వితిన్ ది మిథ్యా జగత్ పోనీ కనపడుతున్నాయి కదా పోనీ వాస్తవంగా లేకుండా కనపడుతున్నాయి కదా దాంట్లో కారణకార్య భావం పోనీ ఆ కనపడే దాంట్లోనే కారణకార్య భావం ఉండొచ్చు కదా అంటే చూడండి కనపడే దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఒకటి ఉంది అంటే మిగతా సర్వము అలా ఉన్నాయి కనుక ఈ ఒక్కటి ఇలా ఉంది కాబట్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం చేసిందనుకోండి వాళ్ళ ఇంట్లో వాడికి వీడికి సేవ చేసేటువంటి సంబంధం ఉంది ఆ ప్రారంభంలా ఉంది అపోలో వాడికి వీడి డబ్బులు వెళ్ళిపోయే ప్రారంభం ఉంది వీడికి సఫలయ్యే ప్రారంభం ఉంది ఇన్ని ఇన్ని అంశాలు మన కంటికి కనబడేవి వీడి రోగాన్ని బట్టి లాభాలు ఆ మందుల కంపెనీకి ప్రారంభం ఉంది ఆ మందుల కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి బోనస్ ప్రారంభం ఉంది ఇన్ని ఉండబట్టి విడికి రావడం వచ్చింది అమెరికాలో ఒక చిన్న కథ చెప్తూ చూడండి ఒక పర్టికులర్ సర్జరీ ఉండేది నీ సర్జరీ అని ఒకటి ఉండేది అది చేస్తే మీకు నీ అయిపోతుంది ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని వాళ్ళ కథలు చెప్పి సర్జరీలు చేస్తూ ఉండేవారు పర్ ఇయర్ మిలియన్ సర్జరీ సర్బీంగ్ పర్ఫామ్ A million surgeries. And for every surgery, hundred thousand dollars economy is involved. Payments, cost of medicines, and nilopithe implants, so you will need hundred thousand dollars cash to distribute openly, economy to all. Suddenly, federal drug authority, FDA, is surgery useless in the world. They are not allowed. దీని వల్ల ఏమీ ఉపకారం లేదు వాళ్ళు ఏం చేశారంటే ప్ల ప్లెసిబోల్ పెట్టారు ఓ వంద మందికి సర్జరీలు చేశారు ఓ వంద మందికి సర్జరీ చేసినట్టుగా నటించారు ఎవళ్ళకి నటనా ఎవరికి సర్జరీ ఎవరికి ఏమీ తెలియదు డబుల్ బ్లైండ్ స్టడీస్ అంటారు అంటే డబుల్ బ్లైండ్ అంటే ఆ పేషెంట్కి తెలియదు అది రెగ్యులర్ సర్జరీయా లేకపోతే సర్జరీ నటనా వాడికి తెలియదు వాడికి ఎనస్కృషియాన్ని ఉంటాయి కట్లోనే ఉంటాయి ఆ చేసిన డాక్టర్కి తెలియదు పేషెంట్ ముఖం కవర్ చేసి వాడికి చేసి నువ్వు ప్లస్ ఇబో చేయమంటావు వాడు ఉత్తుని నటన చేసి మళ్ళీ పంపిస్తాడు రెగ్యులర్ చేయమంటావు డబుల్ బ్లైండ్ స్టడీస్ డాక్టర్కి తెలియదు ఏ పేషెంట్కి రెగ్యులర్ సర్జరీ చేశాము ఏ పేషెంట్కి ఫేక్ సర్జరీ డాక్టర్కి తెలియదు పేషెంట్కి తెలియదు ఇప్పుడు స్టడీ చేస్తా రిజల్ట్స్ తీస్తా తీస్తే ఏమని తెలియదంటే సర్జరీ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఆఫ్టర్ నీ సిచ్యువేషన్ సేమ్ అని దీనికి రీసెర్చ్ టూ ఇయర్స్ బట్టి మీరు రీసెర్చ్ వెంటనే ది సర్జరీ హ్యాస్ నో అడ్వాంటేజ్ సర్జరీ చేయకుండా మందులు వేసుకునే దాని మీద ఏమీ అడ్వాంటేజ్ లేదు ఎర్ఫర్ ఇట్ ఈస్ బ్యాన్ బ్యాన్ అయిపోతే ఎకానమీ ఎకానమిస్టులు ప్రొఫెషనల్ డాక్టర్స్ మెడికల్ పీపుల్ హాస్పిటల్ పీపుల్ అందరూ గగోలు పెట్టేశారు ఎందుకంటే మీరు గుడి గుట్టు గుడి గుణించండి మిలియన్ హండ్రెడ్ థౌజండ్ పెట్టి గుణించండి అన్ని డాలర్స్ ఎకానమీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ డిజరప్ట్ అయిపోయిందని కూడా ఇప్పుడు చెప్పండి దేనికి ఏది కారణం ఎవ్రీథింగ్ ఈస్ ది కాల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఇస్ జగత్తులో ప్రతీదీ ప్రతిదానికి కారణం ఉంటుంది ఇప్పుడు ఒక నాటకం చూస్తారు మీరు సినిమా చూస్తారు సినిమాలో యాభై మంది క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో వాడి వాడు అలా ఎందుకు చేస్తున్నాడు అంటే మిగతా నలభై తొమ్మిది మంది వాళ్ళు చేసి ఇది చేస్తున్నారు కాబట్టి వీడు ఇలా చేస్తున్నారు మరొకడు అలా ఎందుకు చేసి అలా ఎందుకు మాట్లాడాడు అంటే మిగతా నలభై మంది అలా అలా మాట్లాడాడు కాబట్టి వాడు అలా మాట్లాడాడు కాబట్టి కారణకార్యభావం ఉన్నది దీన్ని విమర్శ చేస్తే నిలబడేది కాదు అని అది పదిహేడో శ్లోకంలో పద్దెనిమిదవ శ్లోకంలో ఆయన దాన్ని విస్తారంగా చెప్పారు కథరత్ పూర్వనిష్పన్నం యస్య సిద్ధిరపేక్ష ముందు కారణమా కార్యమా చెప్పమండి ముందు మీకు ఇంకో ప్రశ్న అడుగుతా మేము సూక్ష్మంగా ఆలోచించండి తండ్రి కొడుకు ముందు తండ్రియా ముందు కొడుకుయా చెప్పండి మీరు స్థూలంగా అయితే ఎవరు చెప్తారు ముందు తండ్రి తర్వాత కొడుకు కొడుకు పుట్టకుండా వాడు తండ్రి ఇప్పుడయ్యాడండి కొడుకు వచ్చాక తండ్రి కొడుకు రాకుండానే తండ్రి అయిపోతాడా కాబట్టి హూ ఈజ్ ఎర్లియర్ కొడుకు ఎర్లియరా తండ్రి ఎర్లియరా కొడుకు ఎర్లియర్ అండి ఏం అనుకుంటున్నారు ఎలాంటి అంటే కొడుకు ఎర్లియర్ సో నిజానికి జిడ్డు కృష్ణూర్ తేరేమంటారో తెలిసిన యూఆర్ నాట్ ది సన్ యూఆర్ ది ఫాదర్ ఆఫ్ యువర్ ఫాదర్ బికాజ్ యూ మేడ్ హిమ్ ఫాదర్ యూ మేడ్ హిమ్ ఫాదర్ హీ బికేమ్ ఫాదర్ బికాజ్ ఆఫ్ యూ ఈశ్వరుడు ముందా భక్తుడు ముందా ఇప్పుడు దీని మీద గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ అని ఒక పబ్లికల్ సెంటెన్స్ ఉంది దాని మీద బెటర్ అడ్రస్లో ఏమన్నాడంటే ఫస్ట్ మ్యాన్ మేక్స్ ది గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ దెన్ క్లెయిమ్స్ దట్ దట్ గాడ్ మేడ్ హిమ్ ఇన్ హిజ్ ఇమేజ్ అయితే ఇంతకీ మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు ఎవడో ఉన్నాను మేము ఏది కాదని చెప్పాను గవర్నమెంట్ వస్తుంది ఏది కాదు ఏమిటి మీరు మేము అద్వైతులం కాబట్టి హేతో ఫలాత్ సిద్ధి ఫలసిద్ధిశ్చ హేతుత ఈ వైరుధ్యంలో పడిపోవడం చాలా తప్పు ప్రతీది ప్రతీదానితోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది प्रतिदा की प्रति प्रत का दा तो संबंधा क्या प्रे कती प्रतीदा की कहण कब मूनवर् कथ इंतलाबी पूरे चटी ने गुलाबी ने सृष्टान అంటే పృథివీ నేలంది నీ మొహంలో నేను నిన్ను గులాబీని కూడా నేనే సృష్టించానని చెప్పింది పృథివీ అంటే ఇప్పుడు సూర్యుడు అన్నాడు చాలు నోల్ మూసుకోటికి నేను ఇక్కడ ఇలా ప్రకాశించబట్టి నువ్వు ఉన్నావు నేనే ఫోటో రూపంగా అన్నీ చేశాను నిన్ను ఆ రకంగా లైఫ్కి తగ్గట్టుగా నేనే నేను నిలబెట్టాను వేనస్ మీద గులాబీ లేదు మార్క్స్ మీద లేదు నీ మీదే ఉంది నా కారణంగా అన్నాడు సూర్యుడు అంటే మిల్కీవే గెలాక్సీ ఏమందంటే చాలాసార్లు నీ వల్ల ఏం కాదు నేను అని మిల్కీ వే గెలాక్సీ చెప్పింది అప్పుడు బ్రహ్మాండం ఏమందంటే అదేమీ కాదు నేను ఉండబట్టి మిల్కీ గెలాక్సీ ఉంది అని బ్రహ్మాండం అప్పుడు ఈశ్వరుడు ఏమన్నాడంటే ఓ బ్రహ్మాండమా నీవు నా ఎందు భాషిస్తున్నావు తప్ప యథార్థంగా లేనే లేవు ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి ఏది దేనికి కారణము మొత్తం ఒక చిన్న గడ్డి పోచ ఆ విధంగా ఉండడానికి మొత్తం బ్రహ్మాండమంతా హేతు మొత్తం బ్రహ్మాండమంతా ఆ విధంగా ఉంది కాబట్టి ఆ గడ్డి పోత్స ఆ ఉంది కాబట్టి ఒకదానికి ఇంకొకటి కారణము కాదు కాబట్టి ఈ కారణం ఇదంతా నేను డిస్కస్ చేశాను బంగారం కారణము బంగారము దేని సృష్టించలేదు బంగారం లేని సృష్టించిందా సృష్టించి బంగారం నెక్లెస్ను సృష్టించిందా బంగారం బంగారం లాగా ఉంది అంతే కంసాలి కారణము కంసాల నెక్లెస్ని ఎలా సృష్టిస్తాడు కంసాలు ఎలా సృష్టిస్తాడండి మోస కారణము మోస సృష్టిస్తుందా బంగారాన్ని నెక్లెస్ని మీ బుద్ధి కారణము మీ బుద్ధి నెక్లెస్ సంస్కారం ఉంది కాబట్టి బుద్ధి మీ బుద్ధి ఎందుకు ఎక్కడ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది పాచారంభణం వికారో నమే కదా కాబట్టి ఈ కారణ కార్యభావం అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టే అశక్తి రపరిజ్ఞానం ఈ శ్లోకం చదివాన్ని నేను ఇంతకుముందు మన క్లాస్లో ఒకసారి అన్నాండి పంతొ పద్దెనిమిదవ శ్లోకం ఒకసారి అనుక్కుని మళ్ళీ ఒకసారి ఆ ప్రవాహంలోకి వచ్చి మనం ముందుకు వెళ్ళడం చాలా అందంగా ఉంటుంది క్రమకోపోనైతి పరిదీపిత నేను సుందోపసుందన్యాయం అంటారు సో కారణకార్యభావాన్ని మేము నిరూపిస్తాము అని వీళ్ళు మొదలుపెట్టారు ఎవళ్ళు సాంఖ్యులు వైశేషికులు సాంఖ్యులు ఏమంటున్నారంటే అసత్తైన కార్యము పుట్టింది అంటున్నారు వైశేషికులు ఏమంటున్నారు సత్త కార్యము పుట్టింది అంటున్నారు అని వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు గట్టిగా దెదలాడుకుని దేన్నే నిర్ధారించలేకపోయారు సో ఈ విధంగా వాళ్ళు దేనిని సత్తైన కార్యం పుట్టిందని కానీ అసత్త అయిన ఏ పక్షం వాళ్ళు కూడా తమ పక్షాన్ని యథాతథంగా కరెక్ట్గా నిలబెట్టలేకపోయారు వాళ్ళకుండే ఆ శక్తి అశక్తి చేతగాని తనము అంటే ఏదో సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము దాన్ని నిలబెట్టుకోవడం చేతకాకపోవడం నిలబెట్టుకోవడం చేత కాదు ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని బట్టి ఏం తెలిసింది అజాతి పరిదీపిత సత్కార్యవాదాన్ని సాంక్ష్యుడు నిలబెట్టుకోలేడు అసత్కార్యవాదాన్ని వైశేషకుడు నిలబెట్టుకోలేడు మరి రెండే ఉంటాయి అయితే సత్తు లేకపోతే అసత్తు రెండూ పోతే ఇంకా వాళ్ళు ఏమిటి నిర్ధారించినట్టు మూడోదేయం ఉండదు ఇంకా ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఒక ఆమె అక్కడ ఉండే జోష్యు జోష్యు చెప్పి ఆయన అడిగారు మగపిల్లాడు పుట్టాడు ఎందుకండి కంగారు ఏదో ఏదో శిశువు జన్మిస్తారు కదా గ్లోరియస్ కన్సెప్ట్ అండి అది తెలుస్తుంది తర్వాత ఏముంది కంగారు పుడిది ఏముంది కానీ ఏమిటో తెలిసేసుకోవాలి తెలుసుకుని ఏం చేస్తారు ఒకడతాడు ఏం చేస్తాడు వాటర్ యూ గో నవ్ ఏ ఆరు గోళ్ళు పుడుతుంది నవ్ వాట్ విల్ యూ డూ ఏదో భ్రాంత్ సో ఆయన ఏం చేసేదంటే నేను రాసి చూరులో పెడతాన చూరంటే ఇంటికి చూరులో కూడా ఉండదు పాతకాల పిల్లకి ఆయన ఏం చేశాడంటే కాగితం మీద రాశాడు రాసి వీళ్ళందరి ముందు చూరులో పెట్టాడు చూడొద్దు జన్మ చేయన తర్వాత చూడదు ఈయన పరీక్ష అన్నమాట ఈయనది బాగా ఆ తర్వాత ఇంకా ఈ వీళ్ళు లేనప్పుడు ఇంకో కాగితం కూడా రాసి ఆ చూరులోనే పక్కన పెట్టాడు గుర్తు పెట్టుకున్నాడు ఇది అప్పుడు జన్మ అయిన తర్వాత ఏ పిల్లాడు పుట్టే శిశువు ఏమిటండి అని అడిగారు మగ పిల్లాడండి అది చూడండి అది చూడండి ఆ కాగితం తీసు చూడండి నేను పెట్టిందే కదా మీరు చూస్తుండగా పెట్టాను కదా అని తీసుకొస్తే మగ పిల్లవాడు కాబట్టి ఎనీవే సో మగ పిల్లవాడు కాదు ఆడపిల్ల కాదంటే అసలు శిశువే లేదని అర్థం సో అంటే ఏన్నో బర్ సోమలింగం సోమలింగం అంటే దేనినో దేవినో ఇండివిజువల్ ఆ రకంగా సత్కార్యవాదముల దృష్టాంతం కొంచెం కుదురుతుంది కొంచెం కుదరదు ఈ అడ్జస్ట్ అయితే సత్కార్యవాదము నిలబడక అసత్కార్యవాదము నిలబడకపోతే ఏమిటవుతుందండి అజాతి పరిదీపిత అజాతవాదాన్ని వీళ్ళు చక్కగా ప్రకాశింపజేస్తున్నారు ఎవళ్ళు బుద్ధై బుద్ధులు బుద్ధులు అంటే బుద్ధు అని అర్థం బుద్ధు అనే మాట అన్నారు ఎప్పుడన్నా బుద్ధు అంటే దద్దమ్మ అని అర్థం చేతగాని వాడు అని కొంచెం వెటకారం సంస్కృతంలో బుద్ధ అంటే తెలుసుకున్నవాడు ఈ జ్ఞానులు ఈ పండితులందరూ కలిసి అజాతవాదాన్నే ప్రకాశింపజేస్తున్నారు అంటే వాళ్ళు పండితులా అపండితులా అపండి కాబట్టి ఇక్కడ బుద్ధ శబ్దము ఆయన వెటకారంగా వాడారు గౌడపాత వెటకారం so వాళ్ళకేం తెలియదు అనే అభిప్రాయం సో సర్వథ అంటే అన్ని విధములుగా దీని మీద భాష్యకారులు తర్వాత శ్లోకం మీద విస్తారమైనటువంటి చర్చ ఉన్నది దీన్ని ముందుకు తీసుకెళ్తాం భాష్యం చెప్పి అథన్న శక్ వస్తుసే హేతువు నుంచి ఫలం పుట్టిందా ఫలం నుంచి హేతువు పుట్టిందా మేము ఖచ్చితంగా చెప్పలేము హేతువు నుంచి ఫలం పుట్టింది ఆ ఫలం ఎక్కడి హేతువు నుంచి పుట్టి ఆ హేతువుని కూడా అలా చెప్తాం కానీ హేతువు నుంచి ఫలం పుట్టింది ఫైనల్ అని మేము చెప్పలేం ఫలం నుంచి హేతు పుట్టింది అని కూడా చెప్పలేం అసలు మాటలోనే కాజు నుంచి ఎఫెక్ట్ పుట్టింది అని చెప్పలేము ఎఫెక్ట్ నుంచి కాజు పుట్టిందా అది అసలు ఎలా ఎఫెక్ట్ నుంచి కాజు పుట్టడేట్టింది ఏది దేని నిండి పుడుతుందో దానికే ఎఫెక్ట్ అనిపారు ఆ ఎఫెక్ట్ నుంచి కాజు పుట్టడం ఏంటి అసలు ఈ కాజ్ ఎఫెక్ట్ అనే మాటలే అజ్ఞాన కల్పితము ఈ అజ్ఞానములో మూలా మూలమైన అంశం ఏమిటంటే టైం కాలము మనిషి కాలములో బంధింపబడి ఉంటాడు అని మనం చాలాసార్లు చాలాసార్లు అనుకున్నాము ఎనివే అదే కాబట్టి నేను నిర్ధారితంగా చెప్పలేను అను భాయమక్తి అపరిజ్ఞానం తత్వా వివేక మూఢతే ఈ అశక్తి అంటే ఇదమిర్థంగా దేన్ని చెప్పలేకపోవడం అనేటువంటి ఈ అశక్తి చేతగానితనము అశక్తి అంటే హేతు ముందు ఫలము తరువాత అనే పూర్వాపర ఇది ముందు అది తరువాత అని ఖచ్చితంగా పూర్వాపర భావాన్ని నిర్ధారించలేకపోవడం అశక్తి కేమండి అశక్తి ఈ అశక్తి తర్వాత ఈ అశక్తి అంటే పూర్వాపర పూర్వము కారణము అపరము కార్యము ఇది పూర్వము ఇది అపరము అని వీడు ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నాడు ఎందుకంటే పైన ప్రశ్న ఏమిటంటే కథాత్ పూర్వ ముందు ఏది పుట్టిందో చెప్పండి తండ్రి కొడుకు అన్నావు ముందు ఎవరు పుట్టారో చెప్పున్నావు ముందు తండ్రి వచ్చిన తర్వాత కొడుకు వచ్చాడా ముందు తర్వాత ముందు కొడుకు వచ్చిన తర్వాత తండ్రి వచ్చాడా అంటే కొడుకు వస్తే కన్నా వీడు తండ్రి అయ్యాడు దళిత తండ్రల్లా అవుతాడు తండ్రి లేకుంటే కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది అశక్తి ఈ పూర్వాపరభావాన్ని చెప్పలేకపోవడం అనేది అశక్తి నిర్ధారించలేకపోవడం అశక్తి ఓకే ఇంకేమిటి అపరిజ్ఞానము రెండవది మూడు చెప్తున్నారా క్రమకోప మూడు వేళ్ళలో మూడు దోషాలు వచ్చిపోయాయి మొదటి దోషం ఏమిటి అశక్తి ఏమిటి అశక్తి పూర్వాపరభావమును నిర్ధారించలేకపోవట అశక్తి రెండోదేమిటి అపరిజ్ఞానం అంటే తత్వము తెలియకుండా ఇప్పుడు అశక్తి ఉండి నేను అశక్తుడను అని అది జ్ఞానం అయిపోతుంది ఉండి నేను శక్తి గలవాడను అనుకుంటే అది అజ్ఞానం వీడు అశక్తులు వీళ్ళు ఈ కారణకార్య భావాన్ని చెప్పేవాళ్ళు అశక్తులు ఈ అశక్తికి తోడు అపరిజ్ఞానం ఒక్కటే అపరిజ్ఞానము అంటే తత్వము తెలియకుండాట తత్వా వివేక అంటే మూఢత ఇర్థ ఒక మోహములో అజ్ఞానంలో నుండు మూర్ఖత్వం ఉన్నాయి దానికేమీ దానికేమే ఇంక వ్యవస్థ ఉంటుంది మూర్ఖత్వానికి అది రెండవది అథవాత క్రమ హేతో ఫలస్య సిద్ధి ఫలాచేసిద్ధి ఇతరేతరానంతర్యలక్షణ తోప విపర అన్యూ సాయ మూడవది అథవా అథవా మూడవది ఏమిటి క్రమ కోప కోప అంటే తెలుగులో కోపము అంటే క్రోధము అనే అర్థంలో వాడతారు కోపశబ్దాన్ని కానీ సంస్కృతంలో అలా వాడరు సంస్కృతంలో క్రోధ అని అంటారు మీరు ఎప్పుడైనా గీతలో క్రోధహాన్ని చూశారా కోపహాన్ని చూశారా క్రోధ అనే వాడతారు ఈ తెలుగులోకి వచ్చేప్పటికీ కోపహ అంటే కోపము మీరు డిక్షనరీలో అర్థం ఉంటే ఉండొచ్చు కానీ యూసేజ్లో లేదు అలాగా సంస్కృతంలో లేదు తెలుగులో క్రోధము అని అనరు కోపము అని అంటారు సంస్కృతంలో కోపము అని అనరు క్రోధము అంటారు అండ్ మరి కోపం అనేది కోపం కూడా సంస్కృత శబ్దమే దేన్ని అంటారు వైరుధ్యము కాంట్రడిక్షన్ దాన్ని కోపము అంటారు కాంట్రడిక్షన్ వస్తుంది క్రమంలో కాంట్రడిక్షన్ వచ్చింది క్రమంలో వైరుధ్యం వచ్చింది దాన్ని క్రమ కోప క్రమంలో వైరుధ్యమే వచ్చింది వాడు ఏమంటాడంటే నేను అశక్తుణ్ణి కాదు అజ్ఞానిని కాదు ఏమిటో చెప్పైతాను హేతు నుంచి ఫలం పుట్టింది ఫలం నుంచి హేతు పుట్టింది అంటాడు అంటే అలా కుదరదు అయ్యాలి హేతో ఫలం సిద్ధ్య ఫలాత హేతుసిద్ధ్యతి అంటే కుదరదు ఎందుకంటే ఇతరేతరానంతర్య లక్షణమైనటువంటి వైరుధ్యం వస్తుంది ఇప్పుడు హేతువు ముందు ఫలం తరువాత హేతువు నుంచి ఫలం పుట్టింది హేతువు ముందు ఫలం తరువాత ఏమండి ఫిక్స్ అయిందా నిలకడం ఉండండి అలాగే ఇటు కదిలిపోవద్దు హేతువు ముందు ఫలం తర్వాత ఫలం నుంచి హేతువు పుట్టిందంటే ఏమైంది ఫలం ముందు హేతు అనే ఇప్పుడే ఫలం ము తరువాత అని చెప్పి మళ్ళీ ఫలం ముందంటున్నావేమిటి ఈ పూర్వాపర వైరుధ్యం రాలేదు అది క్రమ కోపము కాబట్టి మూడు ఏమిటి ఏది పూర్వము ఏది తరువాత అని తాను తత్వాన్ని నిర్ధారించలేకపోతున్నాను అని తెలుసుకోలేకపోవడము ఈ రెండు చాలనట్లు ఈ హేతువు నుంచి ఫలం పుట్టింది ఫలం నుంచి హేతు పుట్టింది ఇది చాలా చక్కగా ఉంది ఆర్గ్యుమెంట్ అనుకుని సంతోషపడుతూ ఉండడం అలా సంతోషపడుతున్నప్పుడు క్రమమునందు వైరుధ్యం వచ్చిపోవడము క్రమకోపహ అనే మూడు దోషాలు వచ్చిపోయాయి వెనక్కి రెండే మూడింటిని కలిపి ఒకటే దోషం కలిపి చెప్పొచ్చు లేదా ఒకే దోషంలో మూడు అంశాలను చూపించి నాయన నీ యొక్క వ్యవస్థలో ఈ మూడు దోషాలు వచ్చాయి అని చూపించారు ఎందుకంటే ఇక్కడ చాలా లోకైన పరిశీలన చేసేటువంటి పద్ధతి కార్యకలు అంటే చిన్న చిన్న పదాలలో విస్తృతమైన పరిశీలన చేస్తారు వెరీ డీప్లీ అనలైజ్డ్ కాబట్టి వారి సిద్ధాంతంలో ఉండే దోషాన్ని మూడు రకాలుగా చూపించారు అశక్తి మీకు శక్తి లేదు ఇప్పుడు చూడండి ఓ ఓ విద్యార్థిని తండ్రి హాస్టల్లో కాలేజీలో జాయిన్ చేశాడు బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు ఆరు మాసాల తర్వాత వెళ్ళాడు మా కుర్రాడు ఎలా ఉన్నాడు అండి బాగా అంత బాగానే ఉండి మీ కుర్రాడికి ఏమీ తేడా లేదు మంచి కుర్రాడు కానీ రెండే సమస్యలు ఏమిటి ఒకటి అతనికి తెలియదు రెండు ఇతరులు చెప్తే వెంట మిగతావన్నీ బాగానే ఉన్నాయి ఈ రెండే సమస్య సో ఆ రకంగా వీళ్ళ వీళ్ళకేమో ఆ శక్తి ఏది పూర్వము ఏది అపరమో నిర్ధారించలేరు తాము అశక్తులమో తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేకపోతున్నాము అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు పైగా తత్వము కార్యకారణములకు అతీతమైనది అనే సత్యాన్ని గుర్తించలేరు అపరిజ్ఞానం మూఢత ఏమండి తర్వాత ఈ రెండింటికి ఈ రెండు దోషాలు చాలా ఉన్నట్టుగా క్రమకోపహ్రమం పెడతాడు ఇలాగంటే క్రమం అంటే ఇలాగంటి క్రమాన్ని ఇలా అయినా ఫలాత్ హేతు అంటాడు ఫలాత్ ఓ క్రమం చెప్తాడు ఆ క్రమంలో వైరుధ్యము ఇన్ని దోషాలు అన్నీ దోషాలే అన్ని దోషాలతో కూడిన ఈ సిద్ధాంతం వల్ల ఏమి నిర్ధారింపబడింది అంటే అజాతి అజాతియే నిర్ధారింపబడినది విపర్యాస అంటే అన్యాభావ సన్యథాభావం వాడు చెప్పింది వాడు చెప్పిన దానికి విరుద్ధమైన పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది అన్యథాభావం అన్యథా ఇది ఎలాగంటే ఇది ఎద్దు అన్నాడు ఓకే ఇది రెండు లీటర్ల పాలు ఇచ్చును అన్నాడు అన్యథాభావం అయిందా లేదా హేతువు ముందు ఫలము తరువాత అన్నాడు ఓకే ఫలము ముందు హేతువు తరువాత అన్నాడు అన్యథాభావం అయింది కదా ఆ అన్యథాభావానికే విపర్యాసము అని పేరు తల్లకిరుందులు దానికే వైరుధ్యము అని పేరు విరుద్ధ వైరుధ్యము దానికే ఇంకో పేరు వైపరీత్యము అంటే విపరీతం అది వచ్చిపోయిందా రీపు అలాంటిది అలాంటి దోషం మీ ఎందుకు వచ్చి పడింది అని ేతుఫల కార్యకారణ భావానుపపత్తే అజాతి ఇక్కడ ఈ విపర్యాస అనే దానికి అనే మాటకి విపర్యాస అంటే ఆపోజి వైరుధ్యం దీనికి పూజ స్వామీజీ ట్రాన్స్లేషన్ ఏమనిచ్చారంటే టర్న్ కోట్ అని ట్రాన్స్లేషన్ ఇచ్చారు టర్న్ కోట్ అండి న్యూస్ పేపర్లో వెళ్ళలేదా ఇప్పుడు నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్లో చేరిడు వాళ్ళు ఏమంటారు టర్న్ కోట్ అంటారు టర్న్ ఎలా మాట్లాడతాడు నిన్నటిదాకా ఏమంటాడు కాంగ్రెస్ అంతా అవినీతి అదే కానీ మొరవటం ఇవాళ ఏమంటాడు కాంగ్రెస్ జిందేవాళ్ళు ఉంటాడు అది కాదండి వీళ్ళు వెళ్ళేదాకా కాంగ్రెస్ అవినీతి అన్నారు కదా ఈరోజు కాంగ్రెస్ను మనందరం కలిపి గెలిపించాలంటున్నారు ఎలాగా అంటే ఆయన ఏమంటాడో తెలుసిన అదే కాంగ్రెస్ అంతా అవినీతి అన్న ఆయన అసలు కాంగ్రెస్ అవినీతి నేను అనలేదని కూడా దబాయిస్తాడు కానీ వీళ్ళు పది మంది మీరు అనుకుంటే మేము విన్నామండి మొన్ననే అన్నారు మీరని వీళ్ళు గట్టిగా నొక్కి కాంగ్రెస్ అంతా అవినీతి అన్నానా కాంగ్రెస్లో కొంత అవినీతి ఉంది అన్నాను దాన్ని క్షాళణ చేయాలి అని అప్పుడు అన్నాను ఇప్పుడు కూడా అదే అంటున్నాను టర్న్ కోట్ సో హేతో ఫలస్య సిద్ధి ఓకే మీరు ఒకే అని లోపల హేతో సిద్ధి టర్న్ కోట్ ఇది టర్న్ వెరీ ఇంట్రెస్టింగ్ సర్వస్య అనుత్పత్తి పరిదీపిత ప్రకాశిత ఈ విధంగా వీళ్ళు మూడు దోషాల కారణంగా వీళ్ళు ఏమిటి నిరూపిస్తున్నారండి అంటే ప్రకాశ దేన్ని ముందు వెలుగులోకి పట్టుకొస్తున్నారు వీళ్ళందరూ కలిసి అంటే సర్వస్య అనుత్పత్తి ఈ సర్వము కూడా ఏది పుట్టలేదు ఏది పుట్టలేదు వర్షం పుట్టిందా మేఘాల్లో ఉంది జలం వర్షం అంటే ఏమిటి జలమే మేఘాల్లో ఉంది మేఘం పుట్టిందా అరే సముద్రంలో జలం ఉన్నది అది ఇవాపరేట్ అయింది పుట్టడమే ఉంది సముద్రం పుట్టిందా సముద్రం పుట్టడమే ఉంది సముద్రం సముద్రంలాగే ఉంది కాబట్టి ఏది పుట్టింది నది పుట్టిందా నది ఉందా నది పుట్టింది నది అంటే ఏమిటి నీరు ఎక్కడి నుంచి పుట్టింది నీరు ఎక్కడి నుంచి పుట్టింది గ్లేషియర్ నుంచి పుట్టింది గ్లేషియర్ అంటే ఏమిటి నీరు నీరు నుంచి నీరు పుట్టిందని చెప్తావు కాబట్టి ఏది పుట్టలేదు ఏది పుట్టదు సినిమా తరబడి ఏదైనా పుట్టిందా ఏది పుట్టదు ప్రకాశము తప్ప ఇంకేమీ ఉండదు కూడా ఏది పుట్టుదు అజాతి పరిదీపిక చూడండి హయ్యెస్ట్ ఫిలాసఫీ లాగే ఉంటుంది మీరు లౌకిక దృష్టితో చూసుకుంటే ఇది పుట్టింది అది పుట్టింది అనుకుంటే అది అది నిలబడదు ఫలానాది పుట్టింది అని చెప్పాలంటే ముందు ఫలానాది ఉంది అని చెప్పాలి ఘటము ఉంది అని మీరు చెప్పాలి ఘటం ఎప్పుడుంది మీ మనస్సు మీ ఇంద్రియము ఉన్నప్పుడే ఘటము మీ మనస్సులో ఘట సంస్కారం లేకుండా మీరు కన్ను తెరిచి చూడకుండా ఘటం లేదు ఘటము ఎప్పుడు ఉంటున్నా మట్టి చెప్తుందా ఘటములు ఉందని లేదు మీరు ఘటం అనేది ఏమంటున్నారో అది చెప్తుందా నేను ఘటాన్నని లేదు పోనీ చుట్టుపక్కల ఉన్నవి ఇది ఘటము అని ఏమైనా డిక్లేర్ చేస్తున్నాయా అది లేదు మీరు డిక్లేర్ చేస్తున్నారు ఎలా డిక్లేర్ చేస్తున్నారు చూసి ఆలోచించి డిక్లేర్ చేస్తున్నారు చూపుని ఆలోచనని మైనస్ చేస్తే ఇది ఘటము అని డిక్లరేషన్ చేయగలుగుతారా చేయలేదు ఇటువంటి పరిస్థితిలో మనస్సు ఇంద్రియములకు సాపేక్షంగా ఘటము భాషిస్తోంది కాబట్టి మనస్సు ఇంద్రియములు కలిసి ఘటాన్ని మనకి భాషింపజేసేవి ఆ ఎటువంటి మనస్సు అది ఘటము సత్యమని వ్యామోహపడే మనస్సు భాషింపజేసేది ఘటము సత్యం అవుతుంది వృత్తికేత్యవ సత్యం అని తెలుకున్న మనస్సు ఘటాన్ని భాసింపజేయదు వృత్తికనే భాసింపజేసు సర్వం కలివిదం బ్రహ్మాని జ్ఞానికి ఇదంతా కూడా పరబ్రహ్మరూపంగానే భాషిస్తుంది భాషిస్తుంటే ఇక ఇది జగద్ూపంగా భాషించే అటువంటి ఒకవేళ జగద్రూపంగా భాషించినా అది మిథ్యం తెలుస్తూ ఉంటుంది ఆకాశంలో నీలిమ కనపడినా అది సత్యము కాదు ఆకాశముకు రంగు ఉండదు అని తెలుస్తూ ఆకాశంలో నీలిమ ఎక్కడి నుంచి పుట్టింది అని మీరు ఫిజిసిస్ట్ని అడిగారు అనుకోండి వాడు ఏమో చెప్తాడో తెలిసినా ఆకాశంలో నీలిమ లేదు అని చెప్తున్నాడు లేదు అని చెప్తాడు అని చెప్పి వాడు అది ఉందని ఇద్దరు వాదులు ఆడుకుంటున్నారు ఆకాశంలో నీలిమ ఫలానా నుండి ఫలానా కారణంగా పుట్టింది అని ఒకటంటాడు కాదు కాదు ఆ కారణం కాదు మరో కారణంగా పుట్టింది అని ఇంకొకటి అంటాడు వీళ్ళిద్దరిలో ఎవరి కరెక్ట్ అండి వీళ్ళిద్దరూ కలిసి ఏమిటి ప్రూవ్ చేశారు ఆకాశంలో నీలిమ పుట్టలేదు ఎందువల్ల లేదు నీలిమ ఆకాశంలో ఉండదు నీలిమ మీ పంట్లో ఉంటుంది వాట్ యు సీ ఇస్ బ్లూ వాట్ టు సీ ఇస్ బ్లూ మీ కంట్లో పడి మీ రెటీనా మీద పడి మీ రెటీనాలో ఆప్టికల్ సెన్సేషన్ వచ్చేదాకా బ్లూ అనేదే లేదు రెటీనాలో రెటీనాలో వచ్చే ఆప్టికల్ సెన్సేషన్స్ ఒక రకంగా ఉంటే దానికి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు బ్లూ కాబట్టి ఏది పుట్టలేదు దీంట్లో ఇదంతా ఏది పుట్టలేదు అని వల్ల బుద్ధి చెప్పడం ముందు తాత్పర్యం కాదు తాత్పర్యం ఏమిటంటే రెండు ఒకటి జగత్తు మిథ్య పుట్టిందంటే మళ్ళీ సత్యం అవుతుంది రెండు ఆత్మకు పుట్టుకలేదు రెండు కంక్లూషన్స్ ఎప్పటికీ అలా ఉంటాయి ఈ విచారణ గురించి అన్యోన్యపక్ష దోషం బ్రువద్భి వాదిభి బుద్ధై పండితైర్థ ఎవళ్ళు అజాతవాదాన్ని ప్రకాశింపజేసింది ఎవరు మెయిన్ కాదు మేము ఉంటే అలా సాక్షిగా ఉన్నాం మేము అలాగా అజాతవాదాన్ని తెలుసుకుని ఆ సైలెన్స్గా ఉండిపోయాం ఈ వాదులాడుకునే వావదూకులు ఎవరైతే వీళ్ళు అజాతవాదాన్ని నిరూపిస్తున్నారు కాబట్టి శివుడు గొప్ప విష్ణువు గొప్ప మీరు చెప్పండి మీరు సెటిల్ పాయింట్ కొంతమంది శివుడు గొప్పని వాదిస్తున్నారు బసవపురాణం తీసి చూస్తే అధ్యాయం మీద అధ్యాయం శివుడు గొప్ప ఎందుకో ఆయన చెప్తాడు అధ్యాయమే అధ్యాయం చెప్తాడు ఒకటి శివుడు ఎప్పుడూ కూడా అలా స్థానువుగా ఆత్మారావుడై తపస్సు చేసుకుంటూ ఉంటాడు విష్ణువు అమ్మాయిలు వెనక డాన్స్ చేస్తూ ఉంటాడు అది ఒకటి చూడండి రెండు శివుడు ఎప్పుడూ ఆ కాలకూట విషమునైనా కూడా ఆహారంగా తీసుకుని పెట్టుకుంటాడు విష్ణువు వేళ్ళేళ్లలోనూ వాళ్ళేళ్లలోనూ వెన్న దొంగిలించి కడుపు నింపుకుంటాడు ఇది రెండో హేతు ఎలా ఉన్నాయి ఈ హేతులు ఎంత చిత్రంగా చెప్పుకుంటూ పోతున్నారో చూడండి ఏమండి ఇక విష్ణువు పక్షం వాళ్ళు ఉన్నారు విష్ణువు గొప్ప నేను కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన చెప్తున్నారు నేను ఘంటాపథంగా చెప్తున్నానండి నా నా శాస్త్ర పాండిత్యాన్ని కూడా నేను ఎదుర్కొండగా పణము పెట్టి పణము అంటే పోటీ అంటే పందెం పంద్యం పెట్టి చెప్తున్నానండి బలబుద్ధి చెప్తున్నానండి త్రిసత్యం ఇది మూడు సార్లు ప్రతిజ్ఞ చేసి శపథం చేసి చెప్తున్నానండి విష్ణువే గొప్ప ఎలా ఉందండి ఇప్పుడు మీరే పక్షాన్ని వహిస్తారు విష్ణువు గొప్పనే పక్షాన్ని వహిస్తారా శివుడు గొప్పనే పక్షాన్ని వహిస్తారా మీరు మీరే పక్షాన్ని వహించరు మీరు అద్వై మీరు వైష్ణవులా శైయులా అదే మేము అద్వైతంలో అండి మరైతే మీరే పక్షం ఈ పక్షము లేదు ఆ పక్షము మరి ఏ పక్షం విష్ణువు శివుడు అనే నామరూపములు కల్పితములు పరబ్రహ్మయందుమరూపరహితమైన పరబ్రహ్మయందు ఉపాసన కొరకు కల్పింపబడిన అనేకములైన రూపాలలో విరుములు అని చెప్తారు కాబట్టి ఈ వాదులాడుకుంటున్న పండితులు పండితులంటే పండితం అనే వ్యర్థం కింద రాశారు టీకాకారి దాన్ని ముఖం దృష్టిని తెలుస్తోంది అయినా కూడా టీకాకారిలో మనం మిస్ అవ్వకుండా ఉండడం కోసం మెన్షన్ చేస్తారు మేము పండితులమని తలపోయేవారు ఇప్పుడు నేను చెప్పినది ఇదో పాండిత్యం నేను చెప్పాను కదా విష్ణువు గొప్ప ఎందుకో రెండు హేతులు చెప్పారు శివుడు గొప్ప ఎందుకో రెండు హేతువులు చెప్పారు ఇదో పాండిత్యం శివతత్వము అనే దాంట్లో ఇవి చెప్తారు విష్ణుతత్వము అనే దాంట్లో అది చెప్తారు ఇప్పుడు ఏది తత్వం అండి విష్ణుతత్వము తత్వమా శివతత్వము తత్వమా బుద్ధై అజాతి పరిదీపిత ఈ పండితం మనులు తత్వము శివ విష్ణు అనే నామములకు అతీతము అని చక్కగా నిరూపిస్తున్నారు బుద్ధై అంటే సోకాల్డ్ బుద్ధై పండితమ్మన్యే వ్యర్థి ఇప్పుడు ఒకదానికి వస్తుంది ఏమంటే మీరేమో చాలా గొప్పగా మాట్లాడేశారు లోకంలో విత్తు నుంచి మొక్క మొక్క నుంచి విత్తు మళ్ళీ విత్తు నుంచి మొక్క మొక్క నుంచి విత్తు అనే వ్యవస్థ ఒకటి ఉంది కదా క్రమకోప అని మా నెత్తి మీద నింద క్రమకోపం అక్కడ లేని క్రమకోపం మాకే ఎందుకు వచ్చింది కర్మ నుంచి దేహము దేహం నుంచి కర్మ కర్మ నుంచి దేహము దేహం నుంచి కర్మ అది క్రమకోపం అవుతుందా ఎందుకు అవుతుంది క్రమకోపం విత్తు నుంచి మొక్క మొక్క నుంచి విత్తు అక్కడ లేని ఈ దేహకర్మల దగ్గరే ఎందుకు వస్తుంది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఈ ఆర్గ్యుమెంట్ తర్వాత మీకు నేను మనవి చేశాను అది వచ్చింది దాని సంగతి ఏమిటో చూద్దాం బీజాకూరాఖ్యో దృష్టాంత సదాధ్యసమోహి సహి సాధ్యసమోహేతు సిద్ధ సాధ్యుజ ఇప్పుడో కేసు నడుస్తూ కేసు నడుస్తుంటే ఇది మెడికల్ కేస్ ఇది అంటే ఒక సర్జరీ చేశారు ఆ సర్జరీ సరిగ్గా చేయలేదు నాకు దానివల్ల నాకు చాలా హాని కలిగింది నేను చాలా కష్టాన్ని పాల్గొన్నాను ఆ మానక ఇంకా నేను అనుకున్న దానికంటే పది రెట్లు ధనం ఎక్కువ ఖర్చు కాబట్టి నాకు నష్టపరిహారం ఇప్పించండి మహానుభావ అని వీడు కోర్టుని ఆశ్రయించాడు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు ఆ సర్జనీ చేసింది కరెక్ట్గా ఉందా లేదా నిర్ధారించాలి ఇప్పుడు నిర్ధారించడానికి ఆ సర్జరీ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బోనెక్కించి నువ్వు కరెక్ట్గా చేసావా లేదంటే ఆమె చెప్తాడు కరెక్ట్గా చేశానని చెప్తాడు కాబట్టి ఆయన నడగకూడదు ఆయన నడగకూడదండి కాబట్టి హేతువు నుంచి ఫలము ఫలం నుంచి హేతువు పుట్టింది కరెక్ట్గా ఉంది అని వాడి దగ్గరికి వెళ్ళి దేహం నుంచి కర్మ పుట్టింది కర్మ నుంచి దేహం పుట్టింది అని కర్మవాదము వాటి దాన్ని పట్టుకుని ఉంటారు జనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ దేహం నుంచి కర్మ ఆ కర్మ నుంచి దేహం పుట్టడం ఇది చాలా కరెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారంటే అవుంటాడు కరెక్ట్గా ఉందనే అనుకుంటున్నాం అంటారు అవునండి అంటారు కాబట్టి వాడిని అడగకూడదు డాక్టర్ని అప్పుడు ఈ కేసు వేసిన వాడు ఏం ఇంకో మనిషిని తీసుకొచ్చాడు కావలసితే ఈయన అడిగి చూడండి అని గోడలు పెట్టాడు ఏమండి అప్పుడు ఈయన ఎవరు ఎవరైతేనేమి ఈయన అడిగి చూడండి నాకు చేసిన సర్జరీ సరిగ్గా ఉందో లేదో ఈయన అడిగి చూడండి అంటే అలా అడగరండి అసలు ముందు ఈయన ఎవరో తేల్చును ఈయన మెడిసిన్ చదువుకున్నాడు అబ్బా ఆయన మెడిసిన్ చదువుకోలేదు కానీ పెద్ద మనిషి ఆయన ఆయన అడగరు ఆయన పనికిరాడు చూడండి ఆయన పనికిరాడు మరి ఎవరు పనికి అంటే మెడిసిన్ చదువుకుని మెడిసిన్లో స్పష్టమైన కీర్తిని పొంది లోకంలో పండితుడిగా గుర్తింపబడి నిర్వివాదంగా ఈయన చెప్పే మాట కరెక్ట్ అవుతుంది నిర్వివాదము కాంట్రవర్సీ ఏమీ లేదు అని ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒకనొక మెడికల్ మ్యాన్ని ఒక సర్జన్నుని ఎవళ్ళకి సంబంధం లేకుండా బంధుత్వాలు అవి లేని సర్జన్నుని ఒక స్పెషల్ సర్జన్ని డిఫెన్స్ లాయర్ సజెస్ట్ చేస్తారు నిజానికి ఒక లిస్ట్ ఆఫ్ సర్జన్స్ని సజెస్ట్ చేస్తారు ఒక ప్యానల్ని పెడతారు ఆ ప్యానల్ని ఇటు ప్రాసిక్యూటర్ని అటు డిఫెన్స్ లాయర్ని అటు జడ్జి కలిసి జూరీతో కూడా చర్చించి ఓ పేరు సెలెక్ట్ చేస్తాడు వాడు వచ్చి నిలబడతాడు భోన్లో ఇప్పుడు వాడు చెప్పింది అందరికీ అంగీకారం అవుతుంది అప్పుడు అడుగుతారు అతను ఇటువంటి కేసు ఒకటి ఉన్నాయి క్వీన్స్ బెంచ్ సెవెన్ అని ఒక పుస్తకంలో వచ్చింది వివరం అంతా అతన్ని అడుగుతారు ఏమండి మీరు ఆ సర్జరీ చూశారో చూశాను ఆ పుందు చూశారో చూశాను దానికి ముందు వెనక ఉండే ఎక్స్రేలు ఫోటోగ్రాఫ్లు అవన్నీ చూశారో చూశాను మెడికల్ రికార్డ్స్ అన్నీ చూశారు ఆ సర్జరీ కరెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారా అని తెలియదు కరెక్ట్గా లేదు సర్జరీ హడావిడిగా చేశాడని అనుకుంటున్నారా యాస్ తప్పుగా చేశాడు అనుకుంటున్నారా యాస్ మీరు దాన్ని నిరూపించగలరా యాసి అని ఆయన ఏం చేస్తాడంటే ఓ మోడల్ పెడతాడక్కడ మోడల్ పెట్టి ఆ మోడల్లో చేసిన సర్జరీ ఎలా చేసాడో చూపిస్తాడు మోడల్లో ఎలా చెయ్యాలో ఇంకో మోడల్లో చూపిస్తాడు చూపించి ఇలా తప్పు చేశాడు కాబట్టి అప్పుడు మానలేదు అనేక హాని కలిగింది అని చెప్తాడు ఆ బేసిస్ మీద అతనికి కాంపెన్సేషన్ ఇస్తారు జురి అంతా కూడా కాంపెన్సేషన్ ఇస్తారు ఇక అతంతా ఎందుకు చెప్పానంటే ఆ సాక్ష్యం ఇచ్చేవాడు నిర్ధారితమైన విజ్ఞానము గలవాడు కావాలి వాడి విజ్ఞానమే డౌట్ఫుల్ అయితే వాడు సాక్ష్యానికి పనికిరాడు వాడి మాట కేసుని డిటర్మిన్ చేయడానికి పనికిరాడు కావండి ఇప్పుడు దేహము నుండి కర్మ కర్మ నుంచి దేహము దేహము నుంచి కర్మ కర్మ నుంచి దేహము అనే ఈ క్రమంలో కోపము అంటే వైపరీత్యం వచ్చింది అంటే నువ్వు ఇంకో క్రమం చూపించాలి అది దీనిని పోలు ఉండాలి అక్కడ వైపరీత్యం ఉండకూడదు అంతే కదా బీజం నుంచి అంకురము అంకురం నుంచి బీజము బీజం నుంచి అంకురము అంకురం నుంచి బీజము అనే ఒక క్రమం ఉన్నది ఆ క్రమాన్ని చూపించి అది కరెక్ట్ క్రమం కనుక దేహము కర్మ దేహము కర్మ అనే క్రమం కూడా కరెక్టే అని నువ్వు వాదిస్తున్నావు ఆ క్రమం కరెక్టా కాదా అది క్రమం కరెక్ట్ అవ్వాలి కరెక్ట్ అయితే దాన్ని చూపించి ఇది కరెక్ట్ అని మీరు వాదించడానికి ఛాన్స్ ఉంటుంది అసలు అది కరెక్టా కదా అది కరెక్ట్ అని ఎవరు చెప్పాడు అది కరెక్ట్ నిర్ధారితమైనదా అది కరెక్ట్ నిర్ధారితమైతే దానికి సిద్ధము సిద్ధాన్ని చూపించి ఇంకా సిద్ధం కావలసిన దానిని సిద్ధింపజేయచ్చు ఇంకా సిద్ధం కావలసిన దానిని సాధ్యము అంటారు అవునండి సాధ్యాన్ని సిద్ధింపజేయటానికి మరి మనం హేతువుగా దృష్టాంతంగా చూపించాలి అంతేకాని సాధ్యాన్ని సిద్ధింపజేయటానికి ఇంకో సాధ్యాన్ని దృష్టాంతంగా చూపించడానికి వీలు లేదు అర్థమైందండి ఇప్పుడు చూడండి ఆ శ్లోకం బీజాంకురాఖ్యో దృష్టాంత దేహము కర్మ దేహము కర్మ అనేదానికి బీజమో అంకురము బీజమో అంకురము అనేది అది అసలు సిద్ధమే కాదు అది ఎన్నడూ సదా సాధ్యసమోహి సహ ఆ దృష్టాంతము ఎల్లవేళలా అది సాధ్యమే అంటే అర్థం ఏంటో తెలుసిన దేహము కర్మ కర్మ అనే క్రమం సిద్ధించడానికి సిద్ధించాలంటే బీజము అంకురము బీజము అంకురం అనే క్రమం అది సిద్ధించిందా లేదా అది సిద్ధించలేదు అది సిద్ధించలేదు బీజము అంకురము మీరు సైక్లిక్గా ఉందా ఎలా ఉంది అసలు అది సిద్ధించలేదు అది వివరిస్తారు భాష అది సిద్ధించలేదు కాబట్టి ఇంకా సిద్ధించని దానిని పట్టుకొచ్చి అంటే అది సాధ్యమై ఉన్నదాని పట్టుకొచ్చి ఇంకో సాధ్యాన్ని సిద్ధింపజేయటానికి పనికిరాదు ఇప్పుడు రెండో వాక్యం చూడండి సాధ్యసమో హేతు ఏ హేతువైతే ఇంకా సిద్ధించడం తర్వాయో ఏదైతే ఇంకా సాధ్యమే అయి అది సాధ్యస్య సిద్ధవు నుజ్యతే సిద్ధింపదై సిద్ధిం సాధ్యమై ఉన్నదానికి అంటే సిద్ధింపవలసి ఉన్నదాని సిద్ధింపజేయటందు పనికిరాదు యుక్తము కాదు శ్లోకం సారి చెప్తారైతే చెప్తే మీకు ఇంకా బాగా బలంగా వస్తుంది శ్లోకం కొంచెం అసాధ్యము సిద్ధము సిద్ధము సార్